దేవునికి స్తోత్రము దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో కోడి వచ్చిన మీ అందరికీ స్కైప్లో పాల్గొన్న మీ అందరికీ వందనాలు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుని మహిమపరిచి ఘనపరిచి ఆయన నామానికి మనము సాక్షులుగా ఉండటకు మరి మనము ప్రయాసపడాలి అందును బట్టి దేవి నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కై ను మనము ప్రారంభించుకుందాం రైతులాంటి శాంతమ సిస్టర్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభు పరిశుద్ధుడా మహాదేవ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి పరిశుద్ధుడా ఏ శయాన్ని బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు ఇచ్చిన కృప కొరకై నీకే వందనాలు చెల్లిస్తున్న నాయన ప్రభా ఇలో కూడా ప్రభా మేము ఆన్లైన్ ప్రార్థనలో జాయిన్ అవుతున్నాం ప్రభా ఏ వందనాలు చెల్లిస్తున్న తండ్రి పరిశుద్ధుడానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్న దేవ మీరే తండ్రి మా ఆరాధనలో మీరు ఉండండి మీ ఆత్మ నడిపింపుదాయి ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మతో నింపండి సుప్రభ ప్రతి ఆటంకం ను తొలగించండి సైతన్ క్రియలన్నీ లయపరచండి ప్రభా ఆటంకలన్ని ఆటంకాలన్నీ కొట్టివేయండి సుప్రభ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి బలపరచండి సుప్రభ యశుప్రభానికి పర్లో ఒక మర్మాలు బయలుపరచండి యశుప్రభానికి వంధనాలు చెల్లిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీరాకడుకు సిద్ధపడాలా ప్రభా విశయ మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా పాఠం ద్వారా మీరు మయం పొందండి యశు ప్రభానికే స్థుతులు స్తోత్రాన్ని ఆయన రావాల్సిన తండ్రి అందరిని కూడా ప్రభా జాయిన్ అయ్యే కృప దయచేయండి అందరు జాయిన్ కావాలా ఏ సుప్రభ సహాయం చేయండి నాయనా మీరే మాట్లాడండి సుప్రభ నీ పనులకు మర్మాలు బయలుపరచండి ఏసయ్యా తండ్రి ప్రార్థన ఆరాధనలో ప్రభా అయ్యా ఆది మొదలుకొని అంతవరకు ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచేయండి ఏ సుప్రభ సర్వశక్తివంతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాయన నీ వాక్య ధ్యానంలో మాకు తోడున్నండి సుప్రభ పరిశుద్ధుడా నీకే స్థూతులు స్తోత్రాలు నాయన తండ్రి ఆస్తానికి అప్ప చెప్తున్నాం తండ్రి మీరే ఆత్మ నడిపింపు దయచేయమని ప్రతి ఆటంకం తొలగించమని ఏసే పరిస్థితున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ నడిసి థ్యాంక్ యూ అన్నా ప్రైజ్ మౌనముగానే స్కీర్తనా చూడనా ఊరకనే నిలచీ నీ పరాక్రమకార్యములు ఏ సైయానీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచినీ ఏ శయ్యానీతో సహజీవనము శలు తీర్చి తృప్తిపరచని పాడనా మౌనముగానే స్తుతి కీర్తనా ప్రతి ఉదయము నా నీ కృపలో నీను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగినే నా ప్రాణాత్మ శరీరమును ప్రతి ఉదయము నా నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగినే నా ప్రాణాత్మ శరీరమును నా విమోచన గానము నీవే రక్షణ శృంగమునివే నా విమోచనగనమునిే నక్షణ శృంగమునివే పాడనా మౌనము గనే స్కీర్తనా చూడనా పూరకని నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగా నే స్థుతి కీర్తనా దీర్ఘశాంతము నీ కాడిని మోయుచూ నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అనచనే నా వ్యామోహపు పొంగులన్నయూ దీర్ఘ శాంతము నీ కాడిని మోయుచూ నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అణచినే నా వ్యామోహపు పొంగులన్నీయూ నా ఓదార్పు నిధివి నా ఆనందేత్రమునిే నా ఓదార్పునిదివీ నీవే నా ఆనందేత్రమునిే పాడనా మౌనముగనే స్కీర్తనా చూడనా పూరకనే నిలచి నీ పరాక్రమకార్యములు పాడనా మౌనముగానే స్థుతికీర్తనా నీ ఆలయమై నీ మహిమను నీను కప్పు కుంటినీ నీ తైలాభిషేకము నింది నా అంతరంగమంతయును నీ ఆలయమై నీ మహిమను నేను కప్పు కుంటి నీ తైలాభిషేకము నింది నా అంతరంగమంతయును నా మానసీనవు నీవే నా ఆరాధన పల్లకిని వే నా ఆరాధన పల్లకి నీ పాడనా మౌనము గనే స్కీర్తనా చూడనా నిలచి నీ పరాక్రమ కార్యములు ఏ శయ్యానీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచినీ ఏ శయ్యానీతో సహజీవనము తీర్చి తృప్తి పరచని పాడనా మౌనముగానే స్థుతి కీర్తనా అలలి ప్రైజ్లాడు అందరికి అన్నా ప్రైజ్ రాడన్నా థ్యాంక్ యూ అన్నస్తారు ప్రైజ్ రాడేస్తారు ప్రైజ్లాడన్నా మీరు వాక్యంలోకి నడిపించాల్సి ంక్ యూ అన్న అందరికీ ప్రైజ్ రాడ్ ప్రభాని స్వీకరిస్తున్న మా అందరికీ నా యొక్క వందనాలు ప్రార్థన వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం చిన్నగా పశుద్ధుల ప్రేమ కనుకృపాల మా ప్రిపల్లప్పు తండ్రి ఏసవ ప్రభా ఇదిగో తండీ నీకు వెళ్ళాడు కోట్ల అస్థితుల స్తోత్రాలు ప్రభా యోగిలు మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచినందుకు వందనాల ప్రభా ఉదయం నుండి ఇప్పటి వరకు అచ్చి కాపాడినందుకు వందన ఏసవ ప్రభా ఇదిగోతండి దీన్ని అనంతమంది చూపిన ప్రభా కానీ ప్రభా మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచినందుక నీకు వెళ్ళేది కోట్ల అస్థితుల కూడుకునే స్థితిని చాలా చికర్పడించినందుక నీకు వెళ్ళాది కోట్ల స్థితుల స్తోత్రాలు తండ్రి ఎక్కడి ఇద్దరు ముగ్గురు మీ ఉంటారు అక్కడ మీరు ఉంటారు నా ప్రభా ఇదిగో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు ప్రభా ఇదిగో తండ్రి ప్రభావ ఇగో తండ్రిని వాక్యదానంలోకి వెళ్తుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడి బయలుపరచండి ఆదరించండి కనికరించే జాలి చూపించండి చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టే కృపణలను గ్రహించండి ప్రభా ఇదిగో మీరే సహాయం తెచ్చండి ప్రభా ఇదిగో తండ్రి వాక్యం ఇస్తుండగా ప్రభా మీరే తోడిన ప్రభా వాక్యాన్ని ఫలితీకరించండి ప్రభా ఇదిగో తండ్రి వాక్యం చెప్తున్నాను మిస్లో చెట్టు మరుగుపరుచుకున్న ప్రభా ఇదిగో తన సంస్థ ప్రవర్తి అంటే అంతటి మీద నీ యొక్క అధికారాన్ని ఒప్పుకుంటాను ఏసు ప్రభావ ఇగో తండే మీ ఆత్మకారు జరిగిచ్చింది వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రభావ ప్రతి ఒక్కరికి వినగల చోడు దయచని ప్రభావ ఇవతని ఉదయం నుండి ఎన్నో పనులు పనులు ఉంటారు ప్రభావ ప్రతి ఒక్కరిస్టారేషన్ దయచిన ప్రభావ ఇగో తన్ని వెనక చోటు దయచేయండి నేస ప్రభావ రాను బిడ్డలు నడిపించను వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరితో మాట్లాడండి వాళ్ళ కార్యాలు జరిపించమని ఏసూప్రిస్తాను ఆమెను అడిగి వెళ్ళినప్పుడు తండ్రి అందరికీ ప్రైజ్ అలర్ట్ మనప్రభు అనేసి క్రిస్తునాములు మీ యొక్క మీ అందరికీ అందరాలు చెల్లించుకుంటున్నాను ఈ రోజు వాక్యదానంలోకి వెళ్ళి ముందు నేను ఈ వాక్యం ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ బ్యాక్ దీపా వాళ్ళు వాళ్ళింట్లో ప్రేర్ పెట్టుకుంటే ఆ రోజు చిన్నగా చెప్పినాను ఎందుకంటే అక్కడ టైము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్సే ఉంది కాబట్టి మెయిన్ మెయిన్ హెడ్లైన్స్ లాగా చెప్పుకుంటూ పోయాను కానీ ఈ రోజు దేవుడు వాక్యాన్ని విశదీకరణ తలంపించినప్పుడు ఈ రోజు ఆ వాక్యాన్ని మళ్ళీ మరలా చెప్తున్నా చెప్పే అవకాశం దేవుడానికి తెచ్చిండు దాన్ని బట్టి దేవుడు కొందరం తెప్పించుకుంటున్నాం వాక్యంలో చదాము మొదటి యోహాను మొదటి యోహాను ఐదు ఐదో అధ్యాయం పదిహేడో వచనం మొదటి యోహాను ఐదు పదిహేడో వచనం చూద్దాము పద్దెనిమిదన వచనం కానీ దేవుని మూలంగా పుట్టిన వాడెవడను పాపం చేయుడని ఎరుగుదము దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను భద్రం చేసుకున్నాను కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు ఇక్కడ వాక్యం చెప్తుంది దేవుని మూలంగా పుట్టిన వాడెవడను పాపం చేయుడు అంతేకాకుండా దేవుని మూలంగా పుట్టిన వాడు ఏం చేస్తాడంట తను తను భద్రం చేసుకుంటాడంట కనుక వాణ్ణి దుష్టుడు ముట్టడని వాక్యం చెప్తుంది దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంది అదే అదే బుక్ లో ఫస్ట్ యోహాను మొదటి యోహాను మూడు తొమ్మిదిలో చూసినట్టయితే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన బీజము నిలుచును గనక పాపం చేయుడు దేవుణ్ణ మూలంగా పుట్టడం అంటే దేవుని మూలం పుట్టిన వాళ్ళ ఏముంటుంది ఆయన ఒక బీజం బీజం అంటే మనం చూసినట్టయితే విత్తనం విత్తనాన్ని దేంతో మనం చూస్తామంటే వాక్యం అంటే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో వాక్యం వండిద్దంట వాక్యం మూలం పుట్టిన వాడెవరు పాపం చేయడానికి వాక్యం సలవిస్తుంది మనం చూసినట్టయితే దేవ ఫస్ట్ వ్యూహాను వ్యూహాను వార్త ఒకటి ఒకటిలో చూసినట్టయితే ఆది అందు వాక్యం వాక్యము దేవుని యొద్ వండెను దేవుడే వండెను కాబట్టి దేవుడు ఎవన్లో దేవుడే ఉండెను కాబట్టి దేవుడు ఎవరైతే ఎవరితోనైతే ఉంటాడో వాళ్ళు పాపం చేయడానికి వాక్యం చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది ఆది అందు వాక్యం ఉంది వాక్యం దేవుని యుద్ధ ఉండింది వాక్యమే దేవుడే ఉండినంట అంటే వాక్యము ఆ బీజం అంటే ఏంటిది వాక్యంతో ఉపమానంలో మనం చూస్తే యేసు ఏం చెప్తాడు వాక్యం విత్తనంతో పోలుస్తాడు పోల్చి ఏం అది ఉపమానం ఉపమాన రీతిలో వాక్యాన్ని విత్తనంతో పోలిస్తా చెప్తామంటాడు కాబట్టి ఆ విత్తనం మనలో ఉన్నప్పుడు మన పాప జీవితాన్ని విడిచి మన పాపలను గ్రహించి ఆయన యొక్క మరణ భూస్థాపంలో మనం పాల్గొన్నప్పుడు ఆయన యొక్క బీజం మనలో నిలిచి కాబట్టి ఆయన యొక్క బీజం మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయం పాపం చేయమంట కానీ ఈ రోజు మనం పాపం చేస్తున్నాం అంటే ఏం లేనట్టు కదా వాక్యం చెప్తుంది కదా యోహాను ఒకటి ఒకటిలో ఆది వాక్యం వాక్యం దేవుని అద్ద వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం దేవుడే ఉన్నాడంట ఈరోజు ఆ వాక్యము మనలో లేదంటే ఆ బీజం మనలో లేదంటే ఎవరు లేనట్టు దేవుడు ఏం చేస్తున్నట్టు అక్కడేమున్నట్టు పాపమే ఉన్నట్టు కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చేయడంట అసలు పాపం అంటే ఏంది మనం చూసినట్టయితే ఆజ్ఞ అతిక్రమే పాపం కదా బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమం అంటే ఏదైతే దేవుడు మనకి కొన్ని నిబంధనలు ఇచ్చిండో కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండో ఏమి చెయ్య ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని మనకు చెప్పిండు దేవుడు చెప్పిన వాటిని మనం ఏదైతే చేయకుండా ఉంటామో అదే పాపం అంటుంది ఆజ్ఞ అతిక్రమమే ఏదైతే దేవుడు మాట చెప్పాడో ఆ మాట వినకపోవడమే పాపం అని చెప్తుంది పైపు కాబట్టి పాపం చేసే వాళ్ళు దేవుడు ఉండడు ఆయన ఆజ్ఞలు మనము వినకుండా దాటి వేస్తామంటే మనల్ని ఎవరు మనలో దేవుడు లేనట్టు మనలో పాపం మన పాపం వెళ్తున్నట్టు కాబట్టి ఆయన యొక్క బీజం మనలో లేనట్టు కాబట్టి దేవుడిని మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన బీజం ఆయన వాక్యం ఉంటుంది వాక్యం విని సారంగా జీవించేవారుగా ఉంటారు అంతేకాకుండా వాక్యం ఏం చేస్తారంట తను తాను భద్రం చేసుకుంటాడంట తను తాను భద్రం చేసుకుంటాడు దేవుడు కాదు భద్రపరుస్తుంది ఇక్కడ మళ్ళీ మనం తన తనే ఎవరైతే దేవుని వాక్యం వాళ్ళు ఉంటదో దేవుని యొక్క బీజం ఉంటదో వాళ్ళు వాళ్ళే భద్రపరుచుకుంటారంట వాక్యం చెప్తుంది ఈరోజు మనల్ని మనం భద్రపరుచుకుంటున్నావా మనల్ని మన జాగ్రత్త మనం ఏ విషయంలో పడిపోకుండా అంత నమ్మకం ఉండగలుగుతున్నామా మనం చూసుకోవాలి కదా ప్రతిదినము ఈరోజు దేవుడు మనకే ఇచ్చిండు మనల్ని మనమే రక్షించుకుంటాం మనల్ని మనల్ని భద్రం చేసుకుంటాం అంట కాబట్టి మనల్ని మనం ఎలా భద్రం చేసుకోగలుగుతాం ఏ ఏ విషయాల్లో భద్రం చేసుకోవాలి అని వాక్యం చూసినట్టయితే సామెతలు సామెతలు మూడు సామెతులు నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొక్క నీ కళ్ళు ఎదుటి నుండి వాటిని తొలగిపోని యుగము నీ హృదయ వాటిని భద్రం చేసుకోను ఏమంటాడు నా కుమారుడ దేవుడు మనకే చెప్తున్నాడు ఆయన ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు ఆయన ఒక తండ్రిగా మనం ఒక బిడ్డలుగా నా కుమారుడ నా మాటలు ఆలకింపు ఆయన యొక్క మాటలు మనము వినేవారిగా ఉండాలి ఆలకించేవారిగా ఉండాలి అంతే అంతేకాకుండా నా వాక్యంలో నీ చెవి ఎగ్గుము ఆయన వాక్యం మనం ఏం చేయాలి చెవి వినే వినేవారిగా అంతే అంతేకాకుండా ఏమంటాండు నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకము వాటిని వాటిని హృదయంలో హృదయం భద్రం చేసుకోమను భద్రం చేసుకోను అని వాక్యం చెప్తుంది కాబట్టి వాక్యం చెప్తుంది ఆయన మాటలు శ్రద్ధగా వినాలి వాటిని అర్థం చేసుకుంటా మన జీవితంలో అవలంబించుకుంట వాక్యానుసారంగా మనం జీవించాలి వాక్యం వినిపోయే వారిగా మనం ఉండకూడదంట వాటిని అనుసరించే వారిగా ఉండాలంట అంతేకాకుండా ఏమంటు మీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకము దేవుడు వాక్యాన్ని ఎప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాలి మన కనుల ఎదుట అంటే ఎలాగంటే అంటారు కదా ఇప్పుడు మనం ఏదైనా ఒక సన్నివేశం చూసామనుకోండి సపోజ్ ఏదైనా భయంకరమైన సన్నివేశం ఏదైనా కొన్ని రోజులు మర్చిపోలేం అది మనం కళ్ళేటట్టు మెదులుతున్నట్టే ఉంటది నాకు మొన్న నేను మా అత్తమ్మా బజార్కి వెళ్తా ఉన్నా హాస్పిటల్కి వెళ్ళా వెళ్ళి వస్తా ఉంటే రోడ్ లో ఒక అతను ఎలా వెళ్తుండో తెలీదు కానీ ఒక్కసారిగా ఆయన డివైడర్ కొట్టుకున్నాడు కొట్టుకొని టాప్ సౌండ్ వచ్చింది నేను పెద్దగా వచ్చిన లేడు వెళ్ళిపో అనుకున్నా కానీ తనకి డబ్బేం తగ్గలేదు హెల్మెట్ ఉంది కాబట్టి తనకి డబ్బై తగ్గలేదు మంచిగానే మళ్ళీ త్రీ లేచిండు కానీ ఆ రోడ్ ఆ రోడ్ లో ఆ రోడ్ లో పోయేటప్పుడు ఏమొస్తుంది ఆ విషయమే గుర్తొస్తుంది భయం వేస్తుంది అంటే అది కళ్ళు అంట జరిగింది ఇంకా ఎట్ట ఉంది అంటే మెదలాడుతానే ఉంది అరే ఈ మనిషి ఎట్టబడిపోయింది కదా ఆ రోజు ఆ సౌండ్ ఇప్పటికీ నాకు కొన్నిసార్లు ఆ సౌండ్ వినిపిస్తూనే ఉంటది ఆ మనిషి పడ్డాది కానీ అతను లేచింది కానీ అట్టగా కొన్ని సన్నివేశాలు మనం మర్చిపోలేకపోతా ఉంటాం మనము కొన్నిసార్లు అవి గుర్తొస్తా ఉంటా ఉంటాయి మన జీవితంలో కొన్ని సందర్భాలు అలాగే వాక్యాన్ని ఏంటంట మన దృష్టిలో ఉంచుకోవాలంట అంటే ఎప్పుడు మనం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మన జీవితంలో వాటిని అవలంబించుకుంటా ఉండాలంట అంతేకాకుండా మన ఆలోచనల్లో మన క్రియల్లో మన ఫలితాల్లో వాటిని ప్రతిబింబించాలంట వాక్యము వినిపోయేవారుగా ఉండకుండా వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి నెమరు వేసుకుంటా ఉండాలి నెమరు వేసుకుంటా ఉండి వాటి మనం దృష్టిలో ఉంచుకోవాలంట మనకి వాటిని ఎలాగ మనం జీవించే జీవన విధానంలో అవి కనిపిస్తూ ఉండాలంట మనం భద్రంగా చేసుకోవాలంట కాబట్టి వాటిని మనం హృదయంలో ఉంచుకోమంటున్నాడు అంతేకాకుండా వాటిని మన హృదయంలో పదిలంగా ఉంచుకొని ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంట మనకి జీవం జ్ఞానం మరియు ఆశీర్వాదం అందిస్తాయంట దేవుడి వాక్యాన్ని మనం భద్రం చేసుకోండి ఎందుకంటే నీకు ఏది సరైన మార్గం ఏది చెడు మార్గం అవి బోధిస్తా ఉంటది వాక్యం వాక్యం మనకు తెలుసు కదా అర్థం లాంటిది ప్రతి ఒక్కటి చూపిస్తూ ఉంటుంది మనలో లోపాలు చూపిస్తుంటుంది మంచి చూపిస్తుంటుంది చెడు చూపిస్తుంటుంది మనలో మనం ఎలా నడవాలి ఎలా ఈ లోపల జీవించాలి ప్రతి ఒక్కటి చూపిస్తుంటది కాబట్టి వాటిని ఏం చేసినా మన కళ్ళు లేదుట మన దుష్టాంతరాలకు మనం వాటిని పెట్టుకొని ఉండాలి పెట్టుకొని ఉండి వాటిని మనం హృదయంలో భద్రపరచుకోవాలంటృదయంలోనే ఎందుకు భద్రపరుచుకోవాలి వాక్యం చెప్తుంది హృదయంలోనే భద్రపరుచుకో ఇప్పుడు ఎక్కడో మనం రాస్తే తుడిపేస్తే పోతే కానీ హృదయంలో ఉంటది అక్కడ తుడిపే ఎవరు తుడిపలేరు కదా మనం భద్రం చేసుకుంటే కాబట్టి మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని భద్రంగా ఉంచుకోవాలి భద్రంగా అంటే ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఏదైనా ఆ సపోజ్ ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం అన్నిటి తాళాలేసి అన్నిటి తలుపులేసుకొని జాగ్రత్తగా వెళ్దాం ఎందుకు ఎవరైనా దొంగతనం చేయకుండా ఎవరు వచ్చి పడకూడదు ఎవరు దొంగతనం చేయకూడదు అని చెప్పే కదా అంత భద్రంగా మనం ఇంటి నుంచుకుంటున్నాం ఇవి మన జీవితాలు కట్టే వాటిని వాక్యాలు మనం ఎంత భద్రంగా ఉంచుకోవాలో హృదయం అనే పలకల మీద వాటిని అదే సామెతలు మూడార్థంలో ఉంటాయి నా కుమారుడ నా ఉపదేశం మరొకము నా ఆజ్ఞలు హృదయపూర్వక గైకోనము దేవుడి యొక్క ఉపదేశం ఆయన యొక్క మాటలు మనం మరవకూడదంట ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకోనాలంట అప్పుడు ఏం చేస్తా అవి ఏం చేస్తాయి దీర్ఘాయును సుఖంతో గడుపు సంవత్సరంలో శాంతిని నీకు కలుగజేయను అవి మనకి దీర్ఘాయునిస్తాయంట దేవుడి యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తా ఉండి దేవుడి యొక్క మాటలు మనం మరిచిపోకుండా వాటి వాటి వాక్యాంశాలను మనం జీవించినప్పుడు అవి ఏం చేస్తాయి దీర్ఘాయునిస్తాయి సుఖంతో సుఖ జీవంతో గడుపు సంవత్సరమును శాంతిని నీకు కలుగ చేస్తాయి ఈరోజు శాంతి ఎందుకు ఉండట్లేదు మనకి మన జీవితంలో మనం ఎందుకు సంతోషం గడపలేకపోతున్నాం ఎందుకంటే ఇదే కదా దేవుడి వాక్యాన్ని మర్చిపోతున్నాం ఆయన ఆగులను అనుసరించట్లేదు వాక్యం చెప్తుంది కదా అవి మనకేం చేస్తే దీర్ఘాయం ఇస్తాయంట సుఖంతో గడుపు సుఖ జీవంతో గడుపు సంవత్సరములు శాంతిని నీకు కలుగు ఈ రోజు మనం దుఃఖం ఎందుకు పోతున్నాం మనం వీటి పాటించట్లేదనే కదా అర్థం ఆయన మాటలు మనం వినట్లేదనే కదా ఆయన మాటలు మర్చిపోయి కదా వాక్యం విని అక్కడే మర్చిపోయి వెళ్తున్నాం కదా చెప్తుంది కాబట్టి మనము ఆయన మాటలు మరవకూడదు ఆయన ఆగ్లను మరవకూడదు ఆయన ఆగ్ల సారంగా జీవించాలనే వాక్యం సలవిస్తుంది అంతేకాకుండా వాటిని ఏం చేయాలంట మనం హృదయం మీద హృదయంలో భద్రపరుచుకోవాలంట భద్రపరుచుకునే వారిగా ఉండాలంట వాక్యాన్ని కానీ దొంగిలిస్తారని వాక్యం మనకు ఉపమానంలో చూస్తే తెలుస్తుంది అక్కడ నాలుగు హృదయాలు కనపడుతుంటాయి ఏసు ప్రభు ఉపమానం చెప్తూ ఉంటాడు నాలుగు స్వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై చూసినట్టయితే మార్కు స్వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగు నుండి చూసినట్టయితే అక్కడ నాలుగు హృదయాలు ఏసు ప్రభు ఉపమానం చెప్తాడు ఉపమానం చెప్తాడు మరియు ఈ ఉపమానం మీకు తెలిసేదల అలాగైతే ఉపమానం మీకు ఎలాగో తెలియజేయను నేను విత్తవాడు వాక్యం విత్తుచున్నాడు త్రోవ పక్క నుండి వాడు ఎవరు అనగా వాక్యం వారిలో నిలబడును కానీ వారు విన్న వెంటనే సాధాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును వాక్యం నలుగురికి ఇక్కడ మనం ఈ ఈ ఉపమానం చాలాసార్లు చూస్తుంటాం నలుగురికి వాక్యం అందుతుంది కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు వాక్యాన్ని పోగొట్టుకుంటున్నారు వాక్యం సారగా జీవించట్లా ఫలితంగా శ్రమలు కొండా పోతున్నారు ఎవరైతే వాక్యం విని జీవిస్తారో వాళ్ళు చేస్తున్నారు ఫలిదీ ఫలిస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నాడు త్రోవ పక్కన పడిన వాళ్ళు వాక్యం విన్నాడు కానీ దాన్ని గ్రహించలేకపోయాడు గ్రహించే లోపేమైంది శాతం ఎత్తుకోపోయింది అంటే వాక్యం విని మనం వాక్యను భద్రపరచుకోకపోతే ఏమవుతుంది సాతను వచ్చి దొంగిలించుకొని పోతాడు ఎందుకంటే మనం వాక్యం వింటే వాక్యం సారిగా జీవిస్తాం వాక్యం సారిగా జీవిస్తే దేవుడికి దగ్గర అవుతాం వాడు వాడేది దేవుడికి దూరపరిచి మన మన దేవుడికి వ్యతిరేకంగా జీవించాలనేటట్టు వాడు చేస్తుంటాడు వాడు పన్నాగా కదా కాబట్టి వాక్యం విని వాక్యం విని మనం ఏం చేయాలి భద్రపరుచుకోవాలి ఇతర పడిన వాళ్ళు ఎట్లా ఉన్నారు వాక్యం వింటున్నారు కాని ధనాన్ని గ్రహించలేకున్నారు గ్రహించలేకపోతే సాతంలో చెత్తుకుపోతుంది అలాగే రాతి నెల విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు అయితే వారిలో వేరు కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్య శ్రమలైనను హింసలైనను కలుగానే వారు అభ్యంతర ఈ రాత్రి నెలబడిన వాళ్ళు ఎలా ఉంటారు వాక్యం వింటారు సంతోషంగా స్వీకరిస్తారు దేవుడు నాతో మాట్లాడం అని చెప్పను అంటారు కానీ వాళ్ళ వేరు లేదంట వేరు లేకపోయేసరికి వచ్చిన కష్టాలు వచ్చిన ఏం చేస్తారు పడిపోతారు అభ్యంతర పడతారు తప్పిపోతారు వాళ్ళ వాక్యం ఉండదు వేరు ఉంటే కదా వేరేం చేస్తుంది భూమిలో ఆ సాయిల్ ఏం చేస్తుంది అన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటది మినరల్స్ మనం చూసినట్టయితే సాయిల్లో ఏమంట మట్లు ఏముంటాయి మినరల్స్ అవన్నీ వాటర్ అవన్నీ ఏం చేస్తాయి రూట్స్ అబ్జర్వ్ చేస్తాయి అబ్జర్వ్ చేసి ఏం చేస్తాయి ఆ ఒక మొక్కకి ఆ స్టెమ్కి ఫ్లవర్కి వాటి అన్నిటికీ పంపిస్తా ఉంటాయి అదే ఆ లేకపోతే దానికి అందాల్సిన పోషకాలు అందవు కదా అందినప్పుడు అది ఏమవుతుంది చచ్చిపోతుంది ఎక్కువ కాలం ఉండదు కదా అలాగే రాత్రి నెలలు పడ్డా వేర్లేనందున వాళ్ళు తొందరగా పడిపోతారు అభ్యంతర పడిపోతారు దూరంగా వెళ్ళిపోతారు సమలు రాగానే కష్టాలు రాగానే వెళ్ళిపోతారని వాక్యం చదువుతుంది అంతేకాకుండా ముళ్ళ ఇతరులు ముళ్ళ విత్తబడిన వారు వారు వాక్యం ఎందుకు గాని విచారాలను ధన మోసమును మరియు ఇతర ఆపేక్షలను లోపల తెచ్చి వాక్యం అణిచివేయట వలన అది నిష్ఫలమవును ఈ ముళ్ళ ముళ్ళ పొదల పడిన వాళ్ళు ఎలా ఉంటారు వాక్యం వింటారు కానీ ఐంగిక విచారాలు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఆయన వాక్యము ఆయన ఏమంటున్నాడు నా ఆజ్ఞలు మరువుకము వాటిని మనం చూసినట్టయితే శాంతలు చూసినాం కదా మూడు ఆధ్యాయులు వాటిని మరువతి అంటున్నాడు ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా పాటించమన్నాడు పాటిస్తే ఏముంది దీర్ఘాయు సుకుంత గడుపు సంవత్సరాలు శాంతికరంగా ఉజ్జీవిస్తామని చెప్తాను కానీ వీళ్ళు శాంతికరంగా జీవించట్లేదంటే ఐవిక విచారాలు ఎక్కువైపోతున్నాయంటే అర్థం ఏంది దేవుడు ఆజ్ఞలు వినట్లా దేవుడు వాక్యాన్ని వినట్లా వినకపోతేనే కదా ఐవిక విచారాలు ఎక్కువయ్యేది దేవుడు నిన్ను పోషిస్తాను అంటాను కదా నీకేదా శ్రమ వచ్చిన నేను విడువను అన్నాడు కదా కానీ ఈ వాగ్దానాలన్నీ గుర్తు చేసుకోలేకపోతుంటేనే కదా విచారాలు ఎక్కువయ్యేది నా జీవితం రేపుయిందా నా జీవితం ఎలా అయిపోతుందా అని చెప్పి మనం భయపడుతున్నామంటే ఆయన మాటలు మనం ఏం చేస్తున్నాం మర్చిపోతున్నట్టే కదా ఆయన ఆకలు పాటించట్లేదు కదా వాక్యం ఉంటే వస్తుంది కదా ఆయన మాటిస్తే మాట తప్ప దేవుడు కదా రోజు ఆ ఐక్య నా జీవితం ఎలా అయిపోతుంది కదా రేపు నాకు ఫ్యూచర్ ఏంది నా బెడ్ల ఫ్యూచర్ ఏంది అని ఆలోచిస్తున్నామంటే వాక్యం ఉండట్లేదని అర్థం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు దేవుళ్ళో నిలబడలేకపోతారు అంట విచారణను ధన మోసమును మరియు ఇతర ఆపేక్షలు వస్తాయి అంట దేవుడి దాకా ఇంకో దానికి చోటిస్తున్నామంటే దేవుడి యొక్క భయభక్త కదా ఆపేక్ష ధన వ్యామోహం షార్ట్ కట్స్ మనీ ఎలా చేయాలి అని షార్ట్ మోసం చేయడం ఇవన్నీ ఏంటిది ముండ్ల పదలు పడిన వారుగా ఉంటారు వాళ్ళు ఏం వాక్యమును అణిచి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫల్మవును వచ్చి ఇతరమైన ఆపేక్షలు లోపల చూచి వాక్యం అణిచివేస్తాయి అంట అంటే దేవుడు వాక్యం అంటే ఏంటి దేవుడు స్వరాన్నే అవి ఏం చేస్తాయి ఆపేక్షలు ఐవిక విచారాలు అణిచివేస్తాయి దేవుడు స్వరాన్ని వెళ్ళేకుండా చేస్తాయి దేవుడి స్వరాన్ని వెళ్ళలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు నిష్ఫల్ వాళ్ళు ఏమవుతున్నారో నిష్ఫలవులు అవుతున్నారంట ఫలించిన వారిగా ఉంటున్నారు కాబట్టి మనము ఐక్య విచారాలతో కొట్టుబడాల్సిన అవసరం లేదు దేవుడు మాట్టించిన దేవుడు ఆయన ఆగ్లు పాటిస్తా ఆయన మనకు సమస్త సమకుడు జరిగించే దేవుడు అలాగే మంచినేళ్ళను విత్తబడిన వారు ఎవరైనా కూడా వాక్యం విని దాన్ని అంగీకరించి ముప్పదంతలు గాను అరవదంతలు గాను నూరంతలు వారని చెప్పిన ఈ మంచి నెలలు పడిన వారు ఎలా ఉంటారు పైన వచ్చినన్ని వీళ్ళకి వస్తాయి కదా ఐవిక విచారాలు అవి ఉంటాయి రాకుండా ఉంటాయా ప్రతి ఒక్కరికి ఆలోచనలు వస్తుంటే నెక్స్ట్ నా ఫ్యూచర్ అయింది కానీ వాడు భయపడడు ఎందుకు దేవుడి వాక్యాన్ని కొట్టుకున్నాడు దేవుడు నమ్మదగిన వాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పని తను వేరేం చేస్తుంది పాతుకోపోయి ఉంటాడు దేవుళ్ళో అంటకట్టుబడి ఉంటాడు కాబట్టి తను ఎలా ఉంటాడు నువ్వు ఎంత ఫలిస్తున్నావు అంటే లో లోపల ఆ భూమి లోపల వేరు అంత ఎక్కువ మనం లోపల ఎంత పాకుతా ఉంటామో బయటగానే అంతే పాకుతా ఉంటాం అంతే ఫలి ఫలిస్తా ఉంటాం లోపల వేరు దేవుళ్ళో మనం మనము దేవుళ్ళ ఎప్పుడైతే వేరు పాడతా దేవుడికి అంటుకట్టుబడి జీవిస్తా ఉంటామో అప్పుడు మన జీవితం కానీ ఫలితీకృతం అవుతుంటది కాబట్టి వాక్యము మనలో ఉండాలి వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకోవాలి నలుగురు విన్నారు ముగ్గురు తప్పిపోయారు వాక్యాన్ని భద్రపరచుకోలేకపోయినారు విచారాలతో కొట్టబడుతున్నారు ఆపేక్షలు శరీరాశ నేత్రాశ జీవుట ఎక్కువైపోయి వాటిని వాక్యాన్ని ఏం చేస్తుంది అణిచివేస్తుంది మూలంగా ఫలించలేకపోతున్నారు కానీ వాక్యం విని వాక్యం నిమిత్తం సమల్లో దేవుని విడిచిపెట్టకుండా మున్నితరంగా ఉండేవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంట ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా ఉంటుందంట ఫలించే వారిగా ఉంటున్నారంట కాబట్టి వాక్యం మనం ఏం చేయాలి భద్రం చేసుకోవాలంట వాక్యం సారంగా జీవించే వారికి మనం ఉండాలని వాక్యం సలవిస్తుంది అంతేకాకుండా సామితులు అదే సామితులు మూడు అదే సామిత్రి మూడు ఇరవై నా కుమారుడా లెస్ అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకోనము వాటిని నీ కనులు ఎదుట్ల నుండి తొలగిపోకము మనం ఏం చేయాలంట జ్ఞానము వివేచనము వివేచనను భద్రం చేసుకోవాలంట జ్ఞానము జ్ఞానం ఎందుకు జ్ఞానం దేనికి దేవుడు జ్ఞానం మనకి మనము ఏది మంచో ఏది చె చెడో తెలిసినట్టు చేస్తుంది వాక్యాసారంగా జీవించడానికి ఉపయోగపడుతుంటది కాబట్టి దేవుడి యొక్క జ్ఞానం మనం పొందుకోవాలి నిస్సైన జ్ఞానం వివేచన వివేచన అంటే ఏది మంచి ఏది మంచో ఏది చెడో గ్రహించగలుగుతాం కాబట్టి మనం ఏం చేసుకోవాలి జ్ఞానమును వివేచనను భద్రం చేసుకోవాలంట వాటిని ఏం చేయాలి వాటిని నీ కళ్ళు ఎదుటి నుండి తొలగిపోనీకము వాటిని ఏం చేయాలి మన కళ్ళు ఎదుటి తొలగిపోనియకూడదు అంతే అంతేకాకుండా అవి నీకు జీవంగాను నీ మేడకు అలంకారంగాను ఉండను ఏం చేస్తుంది వాక్యాలు జ్ఞానము వివేచన ఏం చేస్తుంటాయి అవి జీవముగాను నీ మేడకు అలంకారం అవి జీవంగా ఉంటాయి అంట అంతేకాకుండా మెడకు అలంకారంగా అంటే నీకు అవి ఎలా ఉంటాయి అంటే ఒక విలువ తెచ్చే వాటిగా ఉంటాయి ఇప్పుడు మనకు మెడకు అలంకారం అంటే మెడకు మనం ఏం చేస్తాం నెక్లెస్ పెట్టుకుంటాం చైనా వేసుకున్నప్పుడు ఎలా ఉంటది మంచిగా ఉంటది అదే ఏం వేసుకోకపోతే బోసిపోయినట్టు ఉంటది అవి వేసుకున్నప్పుడు మనకి ఒక అలంకారంగా ఉంటాయి మన జీవిత మన మన మనకు వేసుకున్నప్పుడు ఒక అందాన్ని తీసుకొచ్చే వాటిగా ఉన్నాయి అంతేకాకుండా అవి ఒక విలువ తెచ్చే వాటిగా ఉన్నాయి కాబట్టి జ్ఞానాన్ని వివేచన మనం ఏం చేసుకోవాలి ధరించుకోవాలి అవి ఒక అలంకారంగా మన జీవితాలకు మనం అవలంబించుకోవాలి అప్పుడు అవి మన జీవితానికి ఏం చేస్తాయి విలువను తెచ్చే వాటిగా ఉన్నాయి అంతేకాకుండా ఏం చేస్తుంది అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచేదువు నీ పాదము ఎప్పుడు త్రొట్టిల్లదు అవి ఏం చేస్తాయి మన మార్గం మనం సురక్షితంగా నడిచేటట్టు చేస్తాయి మనం సురక్షితంగా నడుస్తున్నామంటే మనం మంచి చెడు గ్రహించగలిగితేనే కదా మన చెడు మార్గంలో నడిస్తే కష్టాలు వస్తాయి వివేచన లేకపోతే ఏం చేస్తాం కష్టాలు వస్తాయి మనం మంచి త్రోవల్లో అదే మనకు వివేశ జ్ఞానం ఉందనుకోండి ఏది మంచో ఏది చోటు గ్రహించగలుగుతాం మనం మంచి దావలు ఎన్నుకొని మంచిగా మంచి త్రోవలు నడుస్తాం మనం సురక్షితంగా ఉంటాం వాత్యం అదే చెప్తుంది అంతేకాకుండా నీ పాదం వెళ్ళినప్పుడు త్రొట్టెళ్ళదు మన పాదము ఎప్పుడు మన పాపం చేయడానికి ఎక్కడ పాపలు పడడానికి మన పాదం త్రొట్టెళ్ళదు కాబట్టి పడుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖంగా నిద్రించదు మనం పడుకున్నప్పుడు భయపడమంట ఎవరికేం జరిగినా మనము భయపడే వారికి ఉన్నాం ఎందుకు మనము జ్ఞానము దేవుడు యొక్క జ్ఞానము వివేచన ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మంచి మనం మంచిగా నడుస్తున్నప్పుడు మంచి దారిలో నడుస్తున్నప్పుడు మనకు భయం కలిగిద్దా కలగదు కదా అదే వాక్యం చెప్తుంది పడుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖంగా నిద్రించేదవు అకస్మిత్గా అకస్మాత్కంగా భయము దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఆకస్మికంగా భయం వచ్చినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడొద్దు ఎందుకు భయపడొద్దు ఈ జ్ఞానం వివేచన మనం కలిగి ఉంటే వాటిని భద్రం చేసుకుంటే మన భయం పుట్టదు ఎందుకంటే అవి మాట్లాడుతూ ఉంటాయి అంతేకాకుండా యహోవా నీకు ఆధారం అవ నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును ఆయన మనం ఆధారంగా ఉంటాడు జ్ఞానం కాబట్టి జ్ఞానము వివేచన మనం కలిగి ఉండాలి వాక్యం కొలిసీ రాసిన పత్రికలో వండిద్ది బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు దేవుని ఎందుకు జ్ఞానం లేకుండా జోనులు నశిస్తున్నారు అంటున్నారు వాక్యం ఇప్పుడు ఈ రోజు మనము ఇవన్నీ మనం భయపడుతున్నాము మనం త్రప్పిపోతున్నాం త్రొట్టిల్లుతున్నాం అంటే దాని కారణం ఏంది జ్ఞానం లేకే కదా వివేచన లేకే కదా ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేక జ్ఞానం లేక వివేచించలేకే కదా మన శ్రమలుగా కాబట్టి లెస్ జ్ఞానము దేవుడి నుండి పొందుకోవాలి ఆయన దగ్గర గుప్తంగా ఉన్నాయి వీళ్ళు జ్ఞానం కొద్దు నన్ను అడగండి నేను ఇస్తా నెట్వేం త్రోసి వేయండి ధారాళంగా ఇస్తా అంటున్నాడు గద్దించక కాబట్టి మనం జ్ఞానాన్ని దేవుణ్ణి అడగాలి జ్ఞానం మనం పొందుకుంటే మనం మంచి చెడులు వివేచించగలుగుతాం మనము రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోగలుగుతాం కాబట్టి జ్ఞానాన్ని మనల్ని ఏం చేసుకోమంటున్నాడు భద్రం చేసుకోమంటున్నాడు అంతేకాకుండా ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి ఆ పొందుకున్న జ్ఞానాన్ని మనం ఏం చేయాలి జీవితంలో నిలబెట్టుకోవాలి మన జీవితంలో కొంతమంది జ్ఞానము ఇదే ఉంటే సొలము అంత జ్ఞానం పొందుకోం లాస్ట్కి ఏమైండ్ విశ్వాసులు వేరు పార్టీకి లేడు కాబట్టి జ్ఞానం ఎంతో జ్ఞానం ఉన్నా కానీ దాన్ని మనము దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు దాన్ని మనం ఎలా నిల ఎలా ఉంచుకోవాలి నిలబెట్టుకున్న వర్గం ఉంచుకోవాలి అంతేకాకుండా ఈ లోకంలో మనకి ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని అనవసరమైన అభిప్రాయ భేదాలు వచ్చినా అవి ఎన్ని ప్రలోభాలు వచ్చినా వాటి నుండి తప్పిస్తా ఉంటది జ్ఞానం మనము ప్రలోభలకు లొంగిపో జ్ఞాన వివేచన ఉంటే ఎందుకంటే మంచి చెడు వివేచించగలుగుతాం కానీ కాబట్టి అనవసరమైన అభిప్రాయం మన దృష్టిని దేవుని జ్ఞానం నుండి మొదలుచకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దేవుడి యొక్క జ్ఞానాన్ని వివేచని మనము అడిగి పొందుకోవాలి వాటిని భద్రం చేసుకోవాలి వాటిని మన కన్నులు ఎదుటి నుండి తొలగిపోనీము అని చెప్పి మన వాత్మ సెలవేస్తుంది అంతేకాకుండా అదే సామిత్రులు నాలుగు ఇరవై మూడు నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకునుము ఏం చేయాలంట మనం హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి మన వాక్యం చెప్తుంది మన హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయంట జీవదారులు నీ హృదయంలో హృదయం ఎలా ఉంది ఒక ఊటలా గడిపిస్తుంది కదా ఒక ఊట దాంట్లో నుండి ఈ రోజు ఏ జీవదారులు బయలుదేరుతున్నాయి మంచి జీవదారులు బయలుదేరుతున్నాయా లేకుంటే చేతు జీవదారులు బయలుదేరుతున్నాయా వాక్యం అదే చెప్తాను నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరిను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను మనం హృదయముని భద్రంగా కాపాడుకోవాలి ఎందుకు హృదయంలో నుండి జీవదారులు మంచి చెడులన్నీ పుట్టేది అక్కడ హృదయంలోనే మత వస్తా పదిహేను అధ్యాయం పద్దెనిమిది వచ్చే మొత్త పదిహేను పంతొమ్మిది చూసినట్టయితే నోట నోటులోనికి పోన దాంతియు కడుపు నోటు నుండి బయటకు వచ్చిన వచ్చినవి హృదయం నుండి వచ్చును ఇవే మనుషుల్ని అపవిత్రపరచునని మీరు గ్రహింపర దురాలోచనలు నర్హత్యలు వ్యభిచారలు వేస గమనములు దొంగతనంలో అబద్ధ సాక్షులు దేవదూ దూషణలు హృదయంలో నుండి వచ్చును కాబట్టి హృదయం నుండి ఏం నరహత్యలు వ్యభిచారములు వేస గమనములు దొంగతనం అబద్ధ సాక్షులు దేవదూషణలు ఇవన్నీ హృదయంలో నుండి వస్తాయంట ఇవన్నీ మంచియా మంచి జీవదారులా హృదయంలో నుండి జీవదారులు బయటకు వస్తాయి మీద ఇవన్నీ మనలో ఏ జీవదారులు ఉన్నట్టు మంచి ఉంటే మంచిగా వస్తుంది ఇవన్నీ ఉంటే ఏం దారులు వస్తాయి చెడు జీవదారులు వస్తాయి ఇవన్నీ మనల్ని ఏం చేస్తే నరకానికి ఎత్తుకోబోయేటే కానీ దేవుడు దగ్గర చేసేటివి కాదు కదా ఇవన్నీ దేవుడు ఆ వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి కదా ఆజ్ఞలకి కాబట్టి మనం హృదయాన్ని భద్రపరచుకోవాలంట ఇనిమి పదిహేడు తొమ్మిదిలో చూసినట్టయితే హృదయం మోసకరమైంది ఏం జరుగుతుండడు హృదయం మోసకరమైంది ఈ వాక్యం దేవుడు మన హృదయ స్థితిని తెలియజేస్తున్నాడు హృదయం మో దాని స్వభావం ఎలా ఉంటది కపటమైంది మరియు మోసమైంది అలాగే పాపమైందిగా చెప్తున్నాడు హృదయము బహుఘోరమైంది వ్యాధి పూరితమైంది అని వాక్యం చెప్తుంది హృదయంలో నుండి అన్ని వస్తూ ఉంటాయి దేవుడు వాక్యమై ఆసక్తి అనుసరించకుండా చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ హృదయాన్ని మనం ఏం చేయాలి పత్రపరుచుకోవాలి చెడు మనలో రాకుండా చెడు కార్యాలు మనలో పుట్టుకుండా దాని వాక్యంతో ఏం చేయాలి బద్ క్లీన్ చేస్తా ఉండాలి ఎప్పుడు చెడు ఆలోచనలు వస్తున్నాయి చెడు తలంపులు వస్తున్నాయి అని చెప్పనంటే దాన్ని వాక్యంతో మనం ఏం చేయాలి క్లీన్ చేయాలి హృదయం భద్రం చేసుకోకపోతే ఏమవుతుంది ఈ కాలాలన్నీ వస్తాయి ఈ వచ్చినప్పుడు ఇవి నరకాన్ని తీసుకోబోయే ఉన్నాయి కాబట్టి హృదయాన్ని మనము భద్రపరుచుకోవాలి కొన్నిసార్లు ఆ హృధిం ఎంత మోసకరం ఏంటంటే మనం తప్పు చేసాను కానీ తప్పు చేసామని చెప్పకుండా ను మంచిగానే చేసేవాడిని మంచిగా చెప్పేటట్టు నిన్ను మోసం చేస్తా ఉంటది నువ్వేం తప్పు చేయలేదు నువ్వు కరెక్టే చేసావు వాళ్ళు అట్ట చేసింది కాబట్టి నువ్వు ఇట్లా చేయడం కరెక్టే అని చెప్పని అదేం చేస్తుంది మోసం చేస్తా ఉంటది హృదయం అంత మోసకరమైంది మనల్ మనల్నే అది మోసం చేస్తా ఉంటది మనలో ఉంట మనల్నే మోసం చేస్తా ఉంటది కాబట్టి హృదయాన్ని మనము జాగత్తగా ఉంచుకోవాలి కాబట్టి హృదయంలో చెడు ఆలోచనలు చెడు తలంపు రాకుండా మనం చూసుకోవాలి హృదయంలో చెడు ఆలోచనలు చెడు తలుపులు వచ్చే అవి జీవిత నాశనం చేస్తాయి అదే మనం హృదయంలో మంచి ఆలోచనలు ఉంటే పవిత్రంగా జీవిస్తాం మంచిగా దేవుడికి ఇష్టాసారంగా జీవిస్తాం ఫలితంగా మనకి ఏమొస్తాయి ఆశీర్వాదాలు వస్తాయి కాబట్టి మన హృదయాన్ని మనం భద్రపరచుకునే వారిగా ఉండాలి అంతేకాకుండా ఇంకొకటి హృదయ స్వామి నాకోబరాజు సామిత్రులు ఇరవై ఒకటి సామిత్రులు ఇరవై ఒకటి ఇరవై మూడు నోటిని నాలుగును భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను ఏంటంట నోటిని భద్రం చేసుకుంటే శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను ఈ నాలుగు ఏం చేస్తుంది శ్రమలుగుండ భవనిస్తుంది ఇది ఏంటంట ప్రాణమును కాపాడుకున్నంట అంటే ఈ నాలుగు వల్ల ప్రాణాలు కానీ పోతాయి మాటలు జారిపోతాయి వాక్యం అదేగా చెప్తుంది నోటిని నాలుగుని భద్రం చేసుకోవాలంట యాగోబు రాసిన పత్రికలు యాగోపు రాస్తాడు యాగోబు రాసిన పత్రిక మూడే అధ్యయనం చూద్దాం మూడో అధ్యాయం ఈ నాలుగు గురించి మన పదాల శక్తి ఈ మూడో అధ్యాయం అంతా ఏంటిది నోట్ నుండిచ్చే పదాల శక్తి నాలుగు యొక్క గురించి రాస్తాడు భక్తుడు ఏమని రాస్తాడు నాలుగు అనేది అవయవ శరీరం మొత్తంలో చిన్నదే కానీ అది ఏం చేస్తుంది సర్వ శరీరం నిహించేస్తుందంట పాపంలో పడేస్తుందంట చూద్దాము ఐదో వచ్చిన కానీ అలాగున నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును ఏం చేస్తుందంట ఈ నాలుక అదిరి పడతా ఉంటదంట అలాగే ఏం చేస్తుంది కొంచెం నిప్పి అడవి నట్టగా తగలబెట్టిద్దో ఈ నాలుక అగ్ని నాలుక మన ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు ప్రకృతి చక్రమునకు చిచ్చు ఏంది సర్వ శరీరకు మాలిన్యం కలుగు ఈ నాలుక ఒక చిన్న మంటరకు అడివి నట్ట తగలబెట్టిద్దో అలాగే ఒక మనిషి దేహాన్ని మనిషి ఏం చేస్తుంది ఈ చిన్న నాలుక మాలిన్యం అంటు చేస్తున్నట అంటే పాపం చేసేటట్టు చేస్తున్నట అంతేకాకుండా ఏం చేస్తుంది ప్రకృతి చక్రమునకు చిచ్చు అది నరకం చేత చిచ్చు కాబట్టి ఈ నాలుక వల్ల నరకమే వస్తుంది నాలుక మాటలు జారడం వల్ల నాలుగు మనము చాలా భద్రంగా ఉంచుకోవాలి మన నాలుగును భద్రంగా ఉంచుకుంటే మనం రక్షింపబడతాం శ్రమల నుండి బయటపడతాం లేకుంటే శ్రమలు ఉండబోతాం అంటుంది వాక్యం అంతేకాకుండా ఏం చేస్తుంది ఏ నడు నాలుగునో సాధు చేయనేరుడు అది మనకరమైన విషంతో నిండి ఉన్నది అది నిరగమైన దుష్టత్వమే నాలుకను అంట ఎవరు సాధు చేయలేరంట మనం ఉంది నరలే నాలుక అని ఎన్నో మాట్లాడుతుంది అటుకి ఇటు ఇటుకట్టని కాబట్టి అట్ట గుండకూడదు అని వాక్యం చెప్తుంది దాన్ని సాదు చేయలేరంట ఎవరు కానీ మనం సాదు చేసుకోవాలి మనం నాలుగుని కంట్రోల్లో పెట్టుకోవాలి అని వాక్యం చెప్తుంది నాలుగుతో మనం ఏది మాట్లాడతామో నాలుగు నుండే కదా మనం ఇతరులను దూషించేది చెప్పించేది అన్ని చేస్తాం అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తాం అంటాం వీటి వల్ల ఇది పాపమే కదా ఒక మనిషాని వాళ్ళు మనం మాట్లాడుకోవడం కానీ పాపమే కదా ఈ నాలుగు ద్వారా చేస్తున్నాం కదా కాబట్టి దానికి ఏంటిది శిక్ష పరలోకం ఉండదు నరకనికే కదా వెళ్ళేది నాలుగు మనం సాధ్ చేసుకోవాలంట నాలుగుని మనం వేయబడితే వాటిని మాట్లాడడానికి దూషించడానికి చెప్పించడానికి పోతే ఉంటది ఈ నాలుగుతో మనం ఏం చేస్తున్నామంట దీంతో తండ్రి అయిన ప్రభువును స్థుతిము దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను చెప్పిస్తామంట ఈ నాలుగు ఏం చేస్తాం దేవుడు సరిగి ఉన్నప్పుడు ప్రభు తండ్రి అని చెప్పండి ఈ నోటితోనే దేవుడిని స్థుతిస్తాం పాటలు పాడతాం వాక్యలు చెప్తాం అన్ని మంచి చేస్తాం మళ్ళీ ఇదే నాలుగు ఏం చేస్తాం దేవుని యొక్క పుట్టిన మనుషులు ఏం చేస్తాం చెప్పిస్తాం బూతులు తిడతాం వాక్యం చెప్తాం కదా కొలిసి రాస్తున్న బూతుల్ని నోటెముటి రాకూడదని ఈ నోటెముటే బూతులు రప్పిస్తున్నావు ఈ నోటితోనే దేవుడి స్థుతిస్తున్నాం అలా ఉండకూడదని వాక్యం చెప్తుంది నాలుగుని సాదు చేయాలి మనము దేవుడిని ఉన్న మనము నాలుగును భద్రపరచుకుంటే రక్షింపబడతాం లేకుంటే రక్షణ ఉండదు సమల్పాలు అవుతుంది కారణంగా అంతే ఏం చేస్తుంది నుండి నుండి ఆశీర్వచనములు శాపవచనములు బయలు వెళ్ళను నా సహోదరులు ఇలాగా ఉండకూడదు ఏం చేస్తుందా ఒక నోటి నుండే షాపు వచనాలు పోతున్నాయంట ఆశీర్వచనాలు పోతున్నాయంట నీటి పొగ్గలో ఒక జలం నుండే తీయ నీరును చేదు నీరు ఊరున క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు దాంట్లో ఒక బావిలో చెడు నీళ్లు మంచి నీళ్లు చేదు నీళ్ళు ఉంటాయా ఉండవు ఉంటే మంచి నీళ్ళైనా ఉంటా లేకుంటే చేదు నీళ్ళైనా ఉంటాయి కానీ ఈ నాలుగు లెట్ట అంట రెండు ఉన్నాయంట రెండు ఓటలు వస్తున్నాయి ఒకేసారి శాప వచనాలు బదుతున్నాం ఒకేసారి ఆశీర్వచనాలు బలుగుతున్నాం కానీ వాక్యం ఏం జరుగుతుంది మన నోట్ ఎంట ఆశీర్వచనాలే పలకాలన్న వాక్యం చెప్తుంది ఆ నాలుగుని ఏం చేయాలి మనం సాదు చేయాలి సాధు చేయకపోతే అది ఏం చేస్తుంది మల్ అంటిస్తుంది లోకంలో ఒక్కొక్కరు మనలో మనం గమ్ముకున్నాం కానీ మనుషులు ఏం చేస్తారు రెచ్చగొడతా ఉంటారు మనం మాట్లాడకపోతే ఇంకా వాళ్ళు మనం మాట్లాడట్లేదు కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు మనం తిరిగి మాట్లాడటప్పుడు ఏం మాట్లాడలేదు గమ్ము కానీ మనం వాక్యోసానికి జీవించినప్పుడు వాక్య సారిని మనం నెమ్మదిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు మాట్లాడట్లేదని వాటిని పాపంలో పడేయడానికి ఇంకా రెచ్చగొడతా ఉంటాడు పాపం చేపడానికి కానీ వాక్యం ఏం జరుగుతుంది మనం ఎలా ఉండాలంట శాప వచనాలు పలికే వారిగా ఉండకూడదు ఆశీర్వచనాలే పలికే వారిగా ఉండాలంట కీర్తనలు ముప్పై తొమ్మిది ఒకటిలో చూస్తే నా నాలుగుతో పాపం చేయకుండా నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును నాలుగుతో మనము పాపం చేయకుండా ఏం చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి మన నాలుక మన నాలుగు దేనికి బడితే మనము తినడానికి దేవుణ్ణి స్థుతించడానికి ఆశీర్వచనాలు పలకడానికే వాడమని వాక్యం చెప్తుంది ఇక్కడ ఇంకా దేనికి వాళ్ళ ఏం చేసినట్టు పాపం చేసినట్టే నాలుగు తోటి కాబట్టి మనం నాలుగుని సాధు చేసుకోవాలి పాపం చేయకుండాట్టు మార్గంలో జాగ్రత్తగా చూసుకుందను భక్తిహీన ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందను అనుకుంటేనే భక్తిహీనలు వాళ్ళకి తెలియదు దేవుడి గురించి నిన్ను ఎవరైనా రెచ్చగొడుతున్నట్టే వాళ్ళ దేవున్నట్టే అర్థం దేవుడు అంటే రెచ్చగొట్టాడు కదా సమాధాన కదా ఆయన పేరే సమాధానకర్త సమాధాన అధిపతి సమాధానం పరచకుండా రెచ్చగొడుతుందంటే వాళ్ళు ఎవరు ఉన్నట్టు దేవు ఉన్నట్టు దేవు ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు వాడు రెచ్చగొడతా ఉంటారు మనం పాపంలో పడేనాలు కాబట్టి మన నోటిని ఏం చేయాలి కంట్రోల్లో పెట్టుకోవాలి ఏం మాట్లాడకూడదు ఏం చదువుతుండే ఇక్కడ భక్తుడు తన నోటికి ఏం చేస్తుండటంట చిక్కను పెట్టుకుంటున్నాంట మన చిక్కను చూసినట్టయితే అవి పశువులకు వాడతా ఉంటారు కదా కానీ ఇక్కడ మనిషి వాడుతున్నాడు చిక్కం పెట్టుకోమంటున్నాడు మన నోటిని తిన్నానికి ఆశీర్వచనం పడకాలని దేవుడిని స్థితించడానికి దేవుడి యొక్క కార్యాలు వివరించడానికే ఉపయోగించాలి కానీ మరి వేటికు ఉపయోగించకూడదు భక్తి మరి మనము నోరు తెరవకూడదు చిక్కాను ఉంచుకోమంటుంది వాక్యం కాబట్టి మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి అంతేకాకుండా కొలిసి రాసిన మూడు ఎనిమిదిలో చూసినట్టయితే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ నీ నోటు భూతులను వాటిని అన్నిటినీ విసర్జించండి ఏం చేయమంటుండడు వాటి అన్నిటిని విసర్జించాలి వాటిని అన్నిటినీ తీసివేయాలి మన జీవితంలో ఒకప్పుడు ఉండేటేమో కానీ ఇప్పుడు కానీ ఏం చేయాలి తీసివేయాలి నిన్న భద్రపరుచుకోవాలి అవి చేస్తే నాలుగు భద్రం చేసుకోకపోతే మనం ముప్పై కీర్తన ముప్పై తొమ్మిదో అధ్యయనం ఏం చేస్తే పాపలో పడవేస్తాయి కాబట్టి భూతులను రానివ్వకూడదు వాటిని ఏం చేయాలి విసర్జించే వాటిగా ఉండాలి అంతేకాకుండా మొత్త సువార్త పన్నెండు ముప్పై ఆరులో చూసినట్టయితే నేను మీతో చెప్పిందేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చు విమర్శ దినమన్నా లెక్క చెప్పవలసి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకి ఏం లెక్క చెప్పాలంట దేవుడి ప్రతి ఒక్క మాట మనం ఇక్కడ మనుషులు అంటే మర్చిపోతారేమో వాళ్ళు మంచి కొంటారేమో కానీ దేవుడి దృష్టిలో అంతా రికార్డ్ అయి ఉంటుంది వాటి మనం లెక్క చెప్పాలే ఒక దినాన అంతేకాకుండా ఏం చేస్తున్నావు నీ మాటను బట్టి నీతి మంత్రుడు అని తీర్పు నొందుదు నీ మాటలను బట్టి అపరాధం అని తీర్పు నొందుదు మన మాటలు బట్టే మనము తీర్పు నొందుతామంట అపరాధం అని నీతి అని మన మాటలు మనము తీర్పు పొందుతాం అన్నట్టుంది కాబట్టి మన మాటలను ఎలాగో ఉంచాలి జాగ్రత్తగా ఉంచుకోవాలి కాబట్టి ఎఫ్ఎస్ఎల్ రాజుల పత్రికలు ఐదు నాలుగు కృతజ్ఞతా వచమే మీరు ఉచ్చరింప వలన మీరు బూతులైనాను పోకరి మాటలైను వెర్రి మాటలైను సర్సోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగినవి కావు ఏమంటా మన నోటు ఏమంటా బూతులు రాకూడదు అంట పోకిరి మాటలు ఇవేమి మన నోటికి రాకుండా మన నోటిని ఏం చేయాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్త కాపాడుకున్నప్పుడు అవి చేస్తాయి శ్రమలో మనకు తప్పిస్తాయి అంతేకాకుండా రక్షిస్తాయి కాబట్టి నోటిని నాలుగును మనం ఏం చేసుకోవాలి భద్రంగా ఉంచుకోవాలి సాదు చేయలేడని వార్క్ అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది దానికి ఆన్సర్ మనం ఈ రోజు ఏం రాయాలి అది క్వశ్చన్ మనకు అడుగుతుండవు మనం సాల్వ్ చేసుకోవాలి సాల్వ్ చేసుకోబట్టి మనం తీర్పు పొందుకుంటామని వార్త సలవిస్తుంది అవి మనకి తగినవి కావాలని వాత్యం చెప్తుంది కాబట్టి మనము చెడు మాటలు చెడు మాటలు విసర్జించి దేవుడి యొక్క కృతజ్ఞత మనము ఉచ్చరించే వారిగా ఉండాలి అంతేకాకుండా లాస్ట్ కొలసి రసపత్రిక మూడు ఒకటి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకొడి అక్కడ దేవుడు కుడి పాశ్వం కూర్చొని ఉన్నాడు పైన వాటి ఎందునే కానీ భూ సంబంధం వాటి మీదే మనసు ఉంచుకొనడు కొడి కొనకుడి ఎలాగా మీరు మృతి పొందుతరి మీ జీవం క్రీస్తు కూడా దేవుని ఎంతో దాచబడి ఉన్నది మనకు జీవం క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ప్రత్యక్ష పరచబడుతురు కావున భూమి మీ అవయవాలను అనగా జాగ్రత్తను అపవిత్రతను కామరత్తులను దురాశనం విగ్రహ రతను ధనాపేక్షను చంపివేయడి ఇవన్నీ క్రియలు మనలో ఉండకూడదు అంట ఏమేంటి మన శరీరం మనం దేవుడితో లేపబడిన వాడు అయితే దేవుడి బీజం నీలో ఉందని అర్థం ఏంది ఆయన వాత్యం ఏంది నీ పాప లోపగా సొంత రక్ష అంగీకరించి ఆయన మన భూస్థాపన పాల్గొన్న వాడు అయితే నువ్వేం చేయాలి పైన వాటినే వెతకాలంట అక్కడి దేవుడు ఆయన కుడిపాషను ఉంటాడు కాబట్టి మన శరీర అవయవాల్ని కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా జాగ్రత్తను అపవిత్రతను కామరతను దురాశను విగ్రహం ధనాపేక్షను చంపివేయాలంట ఈ చెడు కార్యాలు ఏవి తీసివేయాలంట వాటి వల్ల మన అదే మనం వాటి వాటి సారంగా జీవిస్తే ఏమొస్తుంది చంపివేయకపోతే దేవు వాటి వల్ల దేవుని ఉగ్రత అవేదిల వారికి మీదకి వచ్చును అవిధేయులు అంటే ఎవరు విధేయ చొప్పని వారే కదా అంటే దేవుడి మాట వినకుండా ఉండే వారి మీదకి ఏమొస్తుంది దేవుడి వీటిని చంపేయమన్నాడు వీటిని చంపేయకుండా వీటి సా వీ చెడు కారాలు పెట్టుకొని మనం జీవిస్తే ఏమొస్తుంది దేవుడి యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది వాళ్ళు అవిధే చెప్తున్నారు అంటే లెక్క లేని వారు అంటే ఒక మాట మనం చెప్పినప్పుడు దే మన మనం చెప్పిన మాట ఎవరైనా వింటున్నారంటే మనకి గౌరవిస్తున్నట్టు విధేత చూపిస్తున్నట్టు ఒకరు మన మాట వినట్లేదు మనం లెక్క కదా లెక్క వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టు అదే కదా ఈ రోజు దేవుడు మనకి ఈ వాక్యం చెప్పిండు వీటన్ని చంపిమే అన్నాడు వీటిని చంపే మనము మన ఇష్ట స్థానం జీవిస్తే ఏమో ఏమని అర్థం ఒక విధంగా జీవితమే కదా మనం జీవిస్తుంది లెక్కలేని జీవితం జీవించే అవిధేల మీదకేమో సరే దేవుడి ఉగ్రత పైకి వస్తుందని వాక్య సెల సెలవిస్తుంది అలా కాకుండా మొదటి కొన్ని చూద్దాము మీ దేహములు క్రీస్తుని యొక్క అవయములై ఉన్నవని మీరు ఎరుగురా మన దేహాలు ఎలా ఉన్నాయంట క్రీస్తు యొక్క అవయవలై ఉన్నాయంట అంతేకాకుండా ఏంది నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకొని వేసు యొక్క అవయములుగా చేదున అది ఎంత మాత్రము తగదు మన అవయవాలు మన శరీరాన్ని మనం ఎలా చే జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది అంతేకాకుండా వేష్తో కలుసుకున్న వాడు దేనితో దానితో ఏక ఉన్నాడని మీరు ఎరుగురా వారిద్దరు ఏక శరీరమై ఉందరు అని మోషన్ చెప్పుచున్నాడు కదా అటువల్లే ప్రభుత్వం కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు జారత్వంకు దూరంగా పారిపోడు మనుషుడు చేయు ప్రతి పాపంలో దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరం హానికరంగా పాపం చేస్తున్నాడంట జారత్వం నుండి పాపం అంటున్నాడు ఈ రోజు మన శరీరం ద్వారా మనం పాపం చేస్తే శరీర అక్కడే ఉంది కదా హానికరంగా పాపం చేస్తున్నాడంట శరీరం ద్వారా తను ఏం చేస్తున్నాడు అది పాపం చేయిస్తున్నాడు మన శరీరం జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది పాపపు క్రియలు పాపపు ఆలోచనలు ఏమి ఉండకూడదు అని వాటిని ఏం చేయాలి చంపివేయాలి ఎందుకు చంపివేయాలంటుండు మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా మీరు మీ సొత్తు కారు మన దేవుడు ఈ దేహం ఎవరి వల్ల కదిలినది దేవుని వాళ్ళకు అనుగ్రహింపబడింది అలాగే మన దేహం దేవుడు ఆలయమై ఉన్నది మన దేహం ఎలా ఉంది ఆలయమే ఉంది మనం ఈ లోకంలో గుళ్ళు చూస్తే ఎలా ఉంటది వాటిలో చెప్పులు బాగూడదు వాటికి కొన్ని ఒకప్పుడు మేము ఆచరించం కాబట్టి తెలుసు వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి చెప్పులు వేసుకోకూడదు వాళ్ళ ఒక సమయంలో నువ్వు ఆ గుళ్ళోకి వెళ్ళకూడదు ఎంతో నియమనిష్టగా ఉంటది అక్కడ అలాగే నీ దేహము అనేది ఒక ఆలయం అంట అక్కడ పరిశుద్ధాత్మక ఆలయం ఉందంట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి దీన్ని అంత పవిత్రంగా ఉంచుకోవాలి వీళ్ళ పాపం రాకూడదు పాపం రాకుండా పాప వ్యతిరేకించి పాప క్రియలు ఏం చేయాలి చంపివేయాలి మీరు మీ సొత్తు కారు విలువ కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుడి భయం పరచుడి మన దేహం దేవుడి మనకి ఇచ్చింది దేనికి ఆయన్ని భయం పరచడానికి అంతేగాని మన దేహం ద్వారా చెడు కార్యాలు చేయడానికి దేవుడి దేహాన్ని ఇవ్వలేదు మనకి మన దేవుడు దేవుడి యొక్క ఆలయమే ఉంది కాబట్టి ఆలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి ఎంత క్లీన్ గా ఉంచుకోవాలి ఆయన పేరే పరిశుద్ధ ఆత్మ అంటే అక్కడ పరిశుద్ధంగా ఆయన కొద్దిగానే అపరిశుద్ధంగా ఉంటే తట్టుకోలేడు కదా ఉండలేడు కదా కాబట్టి దేవుడు మనలో ఆ కొద్దిగా అపరిశుద్ధ ఉన్నా కానీ దేవుడు అక్కడ ఉండగలుగుతాడా ఇలా మనలో ఎన్ని కార్యాలు ఉన్నాయి అపరిశుద్ధమైన కార్యాలు అవి ఏం చేయాలి తీసివేయాలి ఎందుకంటే మనం మనస్సొత్తు కాదు ఆయన విలువ పెట్టుకున్నాడు దేన్ని పెట్టి ఆయన ప్రాణాన్ని క్రయనంగా రక్తం చెందించండు కాబట్టి మన శరీరాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ ఈ చెప్పినవన్నీ మన నాలుగును భద్రంగా ఉంచుకోవాలి మన నాలుగుని జాగ్రత్త కాపాడుకోవాలి మన హృదయాన్ని కాపాడుకోవాలి మన శరీరాన్ని కాపాడుకోవాలి అలాగే వాక్యం విని వాక్య భద్రంగా మనం హృదయంలో దాచుకోవాలి ఇవన్నీ చేసినప్పుడే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాం మనం పాపం చేయుము వీటన్నిటిని మనము వాక్యసారంగా వీటన్నిటిని మనం శుద్ధి చేసుకుంటాం వాక్యసారం జీవించినప్పుడు మనం పాపం చేయగలుగుతామా మన పాపం ఉండదు సాతాన్ వచ్చినా కానీ యాక్కుబ్రాసిన పత్రిక ఉండేది కదా మీరు దేవుడికి లోబడి ఉంటే వాళ్ళు ఎదిరిస్తే ఏం చేస్తాడు పారిపోతాడు సాతాన్ పారిపోవట్లేదు అంటే ఏంది మన దేవుడికి లోబడి ఉండట్లేదు దేవుడు వాక్యశాల జీవించట్లేదు మన పాపం ఉంటేనే కదా వాడు వెళ్ళండి ఎదురు తిరిగి మాట్లాడుతుండే ఇప్పుడు ఎవరైనా నాతో ఎదు తిరిగి నాలో లెక్కలే నేనంటే లెక్క లేకుండా ఉన్నట్టే నన్ను ఏదో అతనికి తక్కువ కనిపించినట్టే కదా అలాగే మనము తక్కువ వారిగా ఉండకూడదు మనం ఇవాటి అన్నిటి భద్ర చేసుకొని వాక్య సారంగా జీవించాలి వాక్య సారని జీవించినప్పుడు ఏం చేస్తాడు తను తను భద్రం చేసుకుంటాడంట మనల్ని మనం ఎలా భద్రం చేసుకోవాలి మన హృదయాన్ని మన నాల్కుని మన శరీరాన్ని వాక్యాన్ని ఇటన్నిటి భద్ర చేసుకున్నప్పుడు వాడు పాపం చేయడు వాళ్ళు బీజం ఉన్నట్టు దేవుని బీజం ఉన్నట్టు రోజు మనం పాపం చేస్తున్నాం అంటే లేనట్టు కదా దేవుడిని అంగీకరించటే కానీ అక్కడ దేవుడు లేడన్నట్టే కదా అర్థము దేవుడు యొక్క బీజం లేదనే లేదనేగా అర్థము దేవుడు ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోయిండనే అర్థం కాబట్టి మనము వీటన్నిటినీ శరీర ఆశలన్నిటిని విసర్జించండి మన లోపాలన్నిటిని విడిచిపెట్టి మనల్ని మనం వాక్యాసారంగా భద్రపరుచుకుంటా వీటన్నిటిని భద్రపరుచుకున్నప్పుడు మనము పాపం చేయము అప్పుడు దుష్టుడు మనం ముట్టలేడు వాడు భయపడిపోతాడు వాడు భయపడిపోతాడు వీళ్ళు వాక్య సార్లు జీవిస్తున్నాను దేవుడు కానీ మనం రక్షిస్తాడు కాబట్టి మన వాక్యాన్ని దేవుడి మూలం ఆయన యొక్క బీజం ఆయన యొక్క వాక్యం మనలో ఉండాలి మనము పరిశుద్ధంగా జీవించాలి జీవించినప్పుడు దేవు దేవుడి భద్రత మనకి ఎప్పుడు కాపుదలు ఉండిద్ది మనం మనం భద్రంగా ఉంచుకోగలుగుతాం మనం ఈ లోకంలో మంచిగా జీవించగల ఇతరులు మాధికరంగా ఉంటాం అప్పుడు మనం దుష్టుడు ముట్టు కాబట్టి వాక్యం చిన్న వాక్యం దేవుడు జీవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకున్నాం శుద్ర ప్రేమ అక్కడికిరుకుపగల మాపుడి పనులు ఒకదండి వేస్తూ ప్రభావ వాక్యం ద్వారా మాట్లాడేందుకు నీ మూలంగా పుట్టిన వాడు పాపం చేయడానికి వాక్యం చెప్తుంది ప్రభా ఇగో తండీ నీలో వాళ్ళ దేవుని నీ యొక్క బీజం కాబట్టి వాడు పాపం చేయడానికి వాక్యం చెప్తుంది ప్రభావ ఈ రోజు మేము పాపం చేస్తున్నాం అంటే మీలో లేనట్టే కదా ప్రభావ మీ వాక్యానికి విదే చూపించలేదని అర్థం ప్రభా ఇదిగో తండ్రి మేము ఏ విషయంలో పడిపోతున్నాము ప్రభా మాకు చూపించండి ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా పరిశుద్ధం జీవించాలి ప్రభావ మమ్మల్ని మేము భద్రపరుచుకోవాలి ప్రభా భద్రత మా చేతిలోనే ఉంది ప్రభా వాక్యం చెప్తుంది ప్రభా మమ్మల్ని మేము భద్రపరచుకున్నప్పుడు దుష్టుడు వాడిని ముట్టడని ఇదిగో తండ్రి ఈ రోజు దుష్టుడు ముడుతున్నాడంటే ప్రభా ఇదిగో తండ్రి మేము భద్రపరచుకోవట్లేదు ఎక్కడ తప్పిపోతున్నట్టే ప్రభా అర్థం ప్రభా ఇదిగో తండ్రి మమ్మల్ని మేము భద్రపరుచుకునే జ్ఞానం మాకు తెచ్చండి వాక్య సారా జీవించాలి ప్రభావం హృదయాలను భద్ర ంగా ఉంచుకోవాలి ప్రభావ ఇదిగోతండి ఇప్పుడు మా శరీరం భద్రంగా ఉంచుకోవాలి ప్రభావ మా శరీరం కానీ నేను మయంపరచాలి ప్రభావ చెడి కార్యాలు ఏమైనా తీసి పడిన నోటిని కానీ భద్రంగా ఉంచుకోవాలి ప్రభావ నోటి మాటలు నోటి నేను భద్రంగా ఉంచుకోమన్నాడు ప్రభావ ఇదిగోతండి లేకుంటే శ్రమ వచ్చింది రక్ష శ్రమగుండ పోతున్నాని వాక్యం చెప్తుంది ప్రభా ఇదిగో తండ్రి ఏసో ప్రభా మేము శ్రమలగుండ పోతున్నాం అంటే మా నాలుగు నోటిని బట్టి మాటలను బట్టి మేము శ్రమలు పోతున్నామేమో ప్రభా ఇదిగో తండ్రి మేము ప్రతి ఒక్క దాన్ని భద్రంగా ఉంచుకొని నీ వాక్యం సారి జీవించే జీవితం మాకు అనుగ్రహించండి ఏసో ప్రభా అలాగే తండ్రి ఏసో ప్రభా రాత్రి కాస్త ప్రభా అనారోగ్యంగా ప్రభా ఎవరైతే పోతున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని వేసుకున్న వాళ్ళు ముట్టండి స్వస్థపచండి వేసే ప్రభా అక్కడ మీరు పొందిన గాయల ద్వారా స్వస్థతుంది ప్రభా నీ గాయపడ్డస్తు ముట్టండి స్వస్థపచ్చండి వేసావు ఇదిగో తండ్రి మొన్ను నేను స్తుంచలేదు ప్రభా ఇదిగోతండి వేసే ప్రభా మీ శరీరంలో ఉన్నప్పుడు మేము స్థుతించగలుగుతాం ప్రభా ఇది అండి వేస్తూ ప్రభా వాళ్ళ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి వాక్యం సార్ జీవించాలి ప్రభావ ఒక్క అవకాశం వాళ్ళకి దయచిన ప్రభా వేస్తూ ప్రభా చనిపోయిన లాజను లేపిన దేవుడు వేస ప్రభా ఇదిగో తండ్రి ఎంతో మంది ముట్టి స్వస్థపచ్చాను దేవుడు ప్రభా ఇగో తండ్రి వాళ్ళని ముట్టి స్వస్థపరిచిన వాళ్ళకి ఒక అవకాశం దయచిన ప్రభా జీవితంలో గొప్ప రక్షణ కార్యాన్ని గ్రహించిన ప్రభా ప్రతి ఒక్కరికి రక్షణ వార్త వినబడాలి ప్రభావ విని వాక్యంశాలు జీవించే జీవితంలో దయచిన ప్రభా ఏ ఒక్కరు రక్షణ అందకుండా చనిపోవడానికి వీల్లేదు ప్రభా ఇగో తండ్రి ఏసు ప్రభా నరకన పోతున్న వాక్యంశాలు వేస్తుంది ఏ ఒక్కరి నరకన పోకూడదు ప్రభా ఇగో నరకన పోకూడదనే ప్రభా ఈ లోకానికి మీరు వచ్చినారు ప్రభా ఇగో తండ్రి అవమానలు పొందిన గాయలు పొందినారు ప్రభా శిలువులు బలియాగ పోయినారు ప్రభా ఇగో తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ వార్త ప్రతి ఒక్కరు మాస్ పొంది రక్షణ తీసుకొని ఈ ఒక్కసారి జీవించే జీవితం దయచేయండి ప్రభావి రాత్రి కాలంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించండి వాళ్ళకే తెలియదు కానీ ప్రభావ సమస్యలు పెరిగిన దేవుడు ప్రభావ వాళ్ళకి కావలసిన ప్రత్యేక అవసరం ఏసుక్రిస్తు నాకు తీర్చండి ప్రభా ఇగో తన్ని ఉన్న స్థితి లేవని తన ప్రభావాల సేవ సేవ పరిచయం దీవించి ఆశీర్వదించండి ఇంకా నీ సేవలో బలంగా వాడబడాలి అటువంటి కృపను దయచేయమని ఇక తండ్రి విత్తబడిన వాక్యాన్ని ఫలింపజేయమని ఏసుక్రిస్త అడిగి పడుకుంటున్నాం ప్రతి తండ్రి ఐ మీన్ థ్యాంక్ యూ ప్రైజ్లాడమ్మాడు సిస్టర్ థ్యాంక్ మన ప్రభు అయిన ఏసు క్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆమెన్ ప్రజలాడు అందరికీ